ఇత్యాది నానాశ్రుతుభ్యవైత్య అసత్వం సిద్ధం ఇటువంటి అనేక శృతులను బట్టి మీకు ఏది సిద్ధించిందండి ద్వైతము ఫులకి అని సిద్ధించి అసత్వం ద్వైతము లేదు అని సిద్ధించి ద్వైతం కనబడుతుంది అందరికీ కనబడుతుంది అద్వైతికి కూడా ద్వైతం కనబడుతుంది ద్వైతికి కూడా ద్వైతమే కనబడుతుంది అంతే వీడు ద్వైతవాది కదా అని ద్వైతం కనపడి వలిచి కౌలించుకోదు కనబడుతూ ఉంటుందంటే అద్వైతవాది కదా అని కనబడడం మానేయదు కనబడుతూ ఉంటుంది కనబడుతూ ఉంటుంది సినిమా కనబడుతుంది సినిమా సత్యం అన్నాడు కదా అని సినిమా వచ్చి నేను కౌలించుకుంటుందా కనబడుతుంది సినిమా మిథ్యన్నాడు కదా అని వీడి కనబడడం మానేస్తుందా మానే కనబడుతుంది జగత్తు కనబడుతూ ఉంటుంది కనబడుతుంది కనబడుతూ లేకపోవటం దాని యొక్క వాస్తవం కనబడుతో అది లేదు కాదండి నువ్వు పట్టుకు చూడు నువ్వు చెప్పు నువ్వు పట్టుకో ఏది ఉందో చెప్పు నువ్వేదో ఒకటి ఉంది నీకు కనబడుతూ ఉన్నది ఒకటి పట్టుకున్న ప్రయత్నం చే ట్రై నీకు ఏదైనా పట్టుకోగలిగారా ఇంతవరకునూ పట్టుకున్నవన్నీ అవయాయి రాముడు అన్నాడు తేహినో దివసా గతాహ రాముడు ముందు అన్నాడు రాముడి దగ్గర మొదలపెట్టి ఈనాటి వరకు ప్రతివాడు అంటూనే ఉన్నాడు ఏమని ఆ రోజు వెళ్ళిపోయాయండి అంటే ఏ ఎందుకు వెళ్ళిపోనిచ్చావు పట్టుకోపోయావా గట్టిగా పట్టుకుని ఉండాల్సింది నీకున్న శక్తి యుక్తి పెట్టి పట్టుకో ఎందుకు వెళ్ళిపోనిచ్చావు ఎందుకని అంటే వీడు పట్టుకున్నామనే ట్రై చేశాడు కానీ వెళ్ళిపోయాయి అంటే అర్థం అంటే అవి అలా కలపడతాయి తప్ప పట్టుకునేదికేదీ లేదు అదే కాబట్టి ద్వైతస్య అసత్వం సిద్ధం ఆస్తి పట్టుకో చూస్తాను ఎంతకాలం పట్టుకుంటాం ఏదైనా రిలేషన్షిప్ని పట్టుకుని అట్టు పెట్టు పట్టుకో మనస్సులో ఉండే ఒక అవస్థని పట్టుకో అలా పట్టుకుని పెట్టు కదలకుండా చూస్తాను పట్టుకునేది ఏమీ లేదు వీడి భ్రమ నేను పట్టుకున్నాను అని వీడి భ్రమ అంటే ఈ సంసారం మిథ్యా అని చెప్పడానికి తమిళనాడు పాలిటిక్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడు పాలిటిక్స్లో జైల్లో ఉన్న మనిషి చీఫ్ మినిస్టర్ చైర్కి వెళ్ళిపోతాడు చీఫ్ మినిస్టర్ చేర్ ఉన్న మనిషి జైల్లోకి వెళ్ళిపోతాడు అంతకు తక్కువ పనికిరాదు ఇంక మళ్ళా ఇయర్స్ ఎలక్షన్ పెట్టగానే రివర్స్ పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు దేవగుడు పట్టుకోలేదు దాన్ని బట్టి మనకేం వాళ్ళు పట్టుకోలేకపోయారంటే మనం ఏం పట్టుకుంటా ఉన్నాయి వాళ్ళు వాళ్ళకున్న శక్తియుక్తి అంతా పెట్టి పట్టుకుందుకు ప్రయత్నం చేస్తారు పట్టుకోలేకపోతారు పడ్డ శిక్ష జగత్తు మిథ్య సతోహ్యుత్పత్తి ప్రళయో వాత్ నా అసతహ శష విషాణాదే ఏమంటే ఉత్పత్తి అంటే పుట్టుక ప్రళయము అంటే నాశము ఈ రెండు ఉన్నదానికి ఉంటాయా లేని దానికి ఇప్పుడు జగత్తు ఉన్నదా లేనిదా లేని కాబట్టి లేని జగత్తుకి ఉత్పత్తి ఏమిటండి ప్రళయం ఏమిటండి సో సతహ ఉత్పత్తి ప్రళయోవా సత అంటే విద్యమానస్య ఉన్నదానికి ఉత్పత్తి పుట్టింది నశించింది అలాంటివి ఉంటాయి పుట్టుటా గిట్టుట ఉంటాయి నా అసతహ అయ్యా లేదంటుంటే దానికి ఉత్పత్తి ఏమిటండి అసత్ అంటే లేనిది సత్ అంటే ఉన్నది శష విషాణము శష కొమ్ము కుందేటు కొమ్ము ఎప్పుడు పుట్టింది ఎప్పుడు నశించింది కుందేటి కొమ్ముకి పుట్టుక నాశము ఉండవు ఎందువల్ల లేదు కాబట్టి అలాగే ఈ జగత్తుకి పుట్టుక నాశము ఉండవు ఎందుకంటే లేదు కాబట్టి అది ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు ఆ హీరో యొక్క హీరోయిజం ఎప్పుడు పుట్టింది అంటే ఏం చెప్తారు పుట్టలేదు అని చెప్పాలి ఎందుకని దేర్ ఈజ్ నా హీరోయిజం వాడు హీరోయిన్ కాదు పిల్లిని చూసి భయపెడతాడు ఈ హీరోలు పిల్లిని చూసి భయపడతాడు వాళ్ళు హీరోలు కాదు అలా ఉంటారు బక్క పీచుల్లో ఉంటారు వాళ్ళు హీరోయిన్లు ఏమిటండి వాడి ముఖంలో వర్చస్సు ఉండదు తర్వాత ఏమో శరీరంలో సత్తా ఉండదు వాడు హీరో ఏమిటి నిజంగా హీరో ఎవరంటే విలన్నన్ ఉంటాడు చూడండి వాడు హీరో ఎందుకంటే వాడు కొంచెం గతిగా దృఢంగా ఉంటాడు ఓసారి ఓ హీరో పక్కన కూర్చున్నాను హీరో పక్కనే కూర్చున్నాను వాడి హీరో ఏంటండి వాడికి నాకు మాట మాట వస్తే ఓ తోపి వస్తే అటు పడతాడు నేను నయం వాడికి అంటే హీరో ఏంటి బొక్కపీచు వాడి హీరో ఏంటండి వాడి తలకాయి వీర్ హీరో హీరో అనేవాడు హీరోయే లేకపోతే మీరు ఎవడైతే హీరో అనుకున్నాడో వాడు హీరోనే కాదు ఇంకెప్పుడు పుట్టాడు ఎప్పుడు పుట్టలేదు వాట్ ఈజ్ ఆల్ దిస్ అది సమా నాప్యద్వైతముత్పద్యేవా పోలేండి ద్వైతము లేదు కనుక అసత్తు కనుక దానికి పుట్టుక నాశము లేవు అద్వైతం సత్తా అసత్త అద్వైతం సత్తు కదా పోలే దానికి ఉంటాయేమో పుట్టుక రాశ అద్వైతానికి పుట్టుగా నాశండి ఇప్పుడు త్రాడుని చూసి పావలుకున్నారు త్రాడు సత్ పాము అసత్ ప్రాడికి పుట్టుగా నాశమే ఉన్నాయా లేవు పాముకి పుట్టుగా నాశం ఉన్నాయా లేవు లేవు కదండి ఉన్నట్టు వీడు భ్రమపడ్డమే తప్ప లేవు కాదండి నేను నేను చూశాను నువ్వు చూసింది భ్రమ అన్న ఉన్న కదా మరి భ్రమ సిద్ధమైన దానికి పుట్టుగా నాశమ ఏమిటి లేవంతే పుట్టిందని నువ్వు అనుకున్నావు అంతే అద్వయంచ ఉత్పత్తి ప్రలయవచ్చ ఇది విప్రతిషిద్ధం ఏమంటయ్యా తత్వము అద్వయము కేవలము రెండవది లేనిది వన్ వితౌట్ ఎ సెకండ్ అని మీరు అంగీకరించి మళ్ళీ వెంటనే జగత్తు పుట్టింది జగత్తు పుడితే అద్వయతత్వము అద్వయ బ్రహ్మం ఉండి జగత్తు పుడితే ఇప్పుడు ఎన్నయ్యాయి రెండయ్యాయి రెండైతే ఇప్పుడు బ్రహ్మ అద్వయ బ్రహ్మ అవుతుందా సద్వయ బ్రహ్మ అవుతుందా సద్వయ బ్రహ్మ అవుతుంది మరి నువ్వు ఇంకా అద్వైతం ఏమిటి నీకు అద్వైతము సత్యమైతే మళ్ళీ పుట్టడం ఏమిటి అసలు కాబట్టి అద్వైతంచ ఉత్పత్తి ప్రళయవచ్చ జగత్తుంది పుట్టింది మళ్ళీ ప్రళయం అవుతుంది అని ఓవైపు చెప్తో ఇంకోవైపు పరబ్రహ్మ అదే అద్వైతము అని చెప్తే విప్రతిషిద్ధం పరస్పర విరుద్ధంగా లేదు అది అలా కాదండి ఆయన ఒక సాధకుల కోసం ఆయన కల్పించాడు అంటే దట్ ఈస్ ఆల్ రైట్ కల్పయేట్ సోభిశంకిత దట్ ఈస్ ఆల్ రైట్ ఒక సాధకు సాధకుని యొక్క తెలివితేటల కోసం కల్పించాడు దట్ ఈజ్ ఓకే ఆ కల్పించటంలో సమస్య ఉంది కల్పించటంలో తప్పు లేదు ఒక సందర్భాన్ని బట్టి కల్పిస్తాం చిన్నపిల్లల్ని మన దారికి తీసుకోవడం కోసం బోల్డ్ కల్పిస్తాం మన ఓట్లు కొట్టేయటం కోసం వీళ్ళు ఎన్ని కల్పిస్తున్నారు అంతకంటే చెడిపోయిందా అన్ని కల్పనలు కాదు వీళ్ళు చెప్పివన్నీ కల్పన తప్పింకే ఉంది దేనికోసం ఎన్ని కల్పనలు అంటే మన ఓటు కోసం కల్పయే అలా కల్పించకుంటూ పోతున్నారు సో అలాగే పది మందికి సృష్టి ప్రళయాలు చెప్పి అరే దేవుడు రా సృష్టించేట్రా ప్రళయం అయిపోతుంద్రా ఇది నశించిపోతుంద్రా అంటే అటు దీని మీద ఉండే ఆసక్తి ఒప్పసారి తగ్గించి అలాగే నశించేదే కదా ఆసక్తి తగ్గించి దీన్ని సృష్టించిన వాడిని పట్టుకుందాం దీన్ని పట్టుకుంటే ఏమైంది ఇది ప్రళయంలోకి పోతుంది ఆ సృష్టించిన వాడు దేవుడు ఉన్నాడు వాడిని పట్టుకుందాం అని వీడు వాడిని పట్టుకుంటే జగత్తు మీద వైరాగ్యం పుడితే ఆ వాడు కైట వైకుంఠంలో ఉన్నాడు అని చెప్తే అలా దండం పెడుతుంటే అరే వైకుంఠాన్ని హృదయంలో ఉందమ్మా అని చెప్తే హృదయంలో వైకుంఠాన్ని తెలుసుకుంటే అదే నేనేం తెలుసుకుని కృతార్థుడవుతాడు అందుకోసం చెప్పారు అంతేగాని ఇదంతా ఫిక్స్ చేసేసి పితృవాక్య పరిపాలన స్ఫూర్తి వస్తుంది ధర్మాన్ని పాలించాలనే స్ఫూర్తి వస్తుంది అని రాముడు బొమ్మ పెట్టేది అన్నం బెటరా అంటే వీడు ఆ రాముడు పితృవాక్య పరిపాలన స్ఫూర్తి వద్దు ఆ స్ఫూర్తి వద్దు ఆ రాముడు బొమ్మని ఊరేగిస్తుంది సింబల్ని స్ఫూర్తి కోసం పెడితే వీడు ఆ స్ఫూర్తి మీద పెట్టి సింబల్కి సింబల్ హీల్ పెట్టే సింబల్ అయి రావాలి ఇది ఎలా ఉంది చెప్పండి అది ఊరేగింపు అంటే ఈ దేవాలయంలో చూసి ఊరేగింపు గురించి నేను అంటే ఇన్ దట్ సెన్స్ ఐఎమ్ నాట్ సెయిమ్ అట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ హీ సోస్ ఇట్ ఆల్ ఎరౌండ్ స్ఫూర్తి తీసుకోడు ఫేక్స్ ఇట్ ఆల్ ఎరౌండ్ ఇప్పుడు దేవుడికి కళ్యాణం చేస్తున్నాడు పదివేల రూపాయలు ఖర్చు పెట్టాయి రేపు కళ్యాణం చేద్దాం అనుకున్నాడు దేవుడికి పదివేలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డాడు ఈ లోపల భేదవాడు వచ్చి ఓ బేద కూలి వాడు వచ్చి అయ్యా నేను పెళ్లి చేసుకుంటానండే ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది నేను ఆ అమ్మాయిని ప్రేమించాను కానీ వాళ్ళ నాన్న కట్నం ఇస్తే కానీ ఇవ్వను అంటున్నాడు మీరు పదివేలు నాకు ఇప్పిస్తే నేను కట్నం పెళ్లి చేసుకుని మేమిద్దరం కాపురం చేసుకుంటాం మీ తాళ దగ్గర పొదుగుంటాం అని ప్రార్థిస్తే వీడిస్తాడా దేవుడు పెళ్ళి పదివేలు ఇవ్వమంటే ఇస్తాడు ఆ దేవుణ్ణి అడిగితే ఏమని చెప్తాడు వారు వెరమోహన్ నువ్వు నాకు పెళ్లి చేయడం ఏమిట్రా వెళ్ళి వాళ్ళిద్దరికి పెళ్లి చేయమని ఎక్కాడా చెప్పడా ఓ కవి ఇలా రాశాడు అందుకోసం చెప్పాను శ్రీపాల్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఒక కవి ఉండేవాడు ఆయన ఇలా రాశాడు ఎప్పుడైనా శ్రీపాల్ సుబ్రహ్మణ్యశాస్త్రి గారి పేరు ఇప్పుడు ఆయన కందుకూరు వీరేశ్వంగ మంత్రులు గారి కాలంలో ఉండేవాడు మంచి కవి ఇట్స్ ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి ప్రళయాల గురించి కొంత గడబిడ చేస్తా చూడండి రజ్జు సర్పం ఉందండి రజ్జు సర్పం సర్పం కాదు రజ్జు సర్పం ఈ రజ్జు సర్పము పుట్టింది నశించింది కావండి ఇప్పుడు ఇది కదా చర్చ ఉత్పత్తి ప్రళయం లేవని చెప్పాలి అంటే చెప్పేశారు కదండి రెండు రోజులు మూడు రోజులు చెప్పేశారు కదా అంటే చెప్పాను అనుకోండి అయినా మళ్ళీ చెప్తాను చూడండి ఇది చెప్పి దాంట్లో ఎలా విశేషం ఉంటుందేమో గమనించండి లేదంటే పోలండి రెండు నిమిషాలు టైము మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాను సో ఈ రజ్జు సర్పము పుట్టింది ప్రళయం గురించి ఎందుకు లేకుండా పుట్టింది ఎక్కడ పుట్టింది రజ్జువు రద్దు పుట్టిందా మనస్సులో పుట్టిందా ఎక్కడో ఎక్కడైనా పుట్టాలో అక్కడైనా పుట్ట కన్ను కన్ను మనస్సులో వేసుకోవా తేలిక డిస్కషన్ తేలికగా ఉండడం కోసం లోపల పుట్టిందా మనస్సులో లేకపోతే బయట రజ్జువులో పుట్టిందా అంటే రజ్జువునందే పుట్టింది అనుకో రజ్జువు నందే పుడితే ఆ రజ్జువు చూసిన వాళ్ళందరికీ సర్పం కనపడాలి కదా వీడికి ఒక్కడికే కనపడింది పక్కవాడేమో అది సర్పం కాదురా తాడన్న తర్వాత తెలుసుకున్నాడు వీడు కాబట్టి వాడికి కనపడలేదు వీడికే కనపడింది కాబట్టి రజ్జువునందు పుట్టలేదు ఎందుకంటే రజ్జువునందు పుడితే ఆ రజ్జువుని అదే సమయంలో చూసిన వాళ్ళందరికీ సర్పం కనపడాలి కానీ కనపడలేదు వీడికి ఒక్కడికే కనపడింది కాబట్టి రజ్జువునందు పుట్టలేదు పోనీ మనస్సులో పుట్టింది అని చెప్పారనుకోండి మనస్సులో పుట్టింది అంటే మనస్సులో సర్పం పుడితే మీరు సర్పాన్ని తన మనస్సులో కళ్ళు మూసుకొని చూశాడా కళ్ళు తెరిచి బయట చూశాడా కళ్ళు తెరిచి బయట చూశాడు కదండి కళ్ళు తెరిచి బయట చూసిడా సర్ప మనస్సులో ఉంటాడా ఏమిటండి ఎవడన్నా అవిపోతాడు కాబట్టి వరసలో పూటలేదు మరి ఎక్కడ ఉంటుంది అంటే పుట్టలేదు రాదు అది సాధ్యత ఇది ఆనందగిరి రాశాడు అంత బాగా రాశాడు కూడా ఎంత అందంగా రాశాడు పుట్టలేదు అది పుట్టి ఇది ఎలా ఉందంటే పుట్టింది అని ఒక నిర్ణయం చేసుకుని ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది ఊరికే చేస్తాడు మీరు పుట్టలేదే అది పుట్టలేదు అని తెలిసేసుకుంటే అబ్బా ఎంత తేలికైపోయింది మనస్సు పుట్టింది అంటే ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది దేవత అనుగ్రహం చేత పుట్టిందా దేవత శాపం చేత పుట్టిందా ఎంత సమస్యలు వచ్చి పడ్డాయో చూడండి పుట్టలేదు కథం హోదానా ప్రశాంతంగా ఉందలేదా పోవరు దెయ్యం దెయ్యం పట్టింది ఒక ఉన్నారు మా అమ్మాయికి దెయ్యం పట్టిందండి స్వామిజీ మీరు ఏదైనా మంత్రం దెయ్యం పట్టలేదు ఏం పట్టడం అదేం తప్పలేదు కాబట్టి అలా బిహేవ్ ఆవిడ కొంచెం సైకా సైకలాజికల్గా ట్రబుల్ పడుతుంది నేను నీకు మంత్రం ఇస్తా ఆవిడికి ఇస్తా నీకు ఇస్తా కానీ ముందు సైకాయాట్రిస్ట్ అర్జెంటుగా కన్సల్ట్ చేయి అర్జెంటుగా అంటే ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళామండి ఆయన సైకాయాట్రిస్ట్ను కన్సల్ట్ చేయమని చెప్పలేదు అన్నట్టు నేను అన్నా ఆ మాట నువ్వు ముందే నాతో ఎందుకు చెప్పలేదు నాతో ముందే చెప్తే నేను ఏమని చెప్పేవాడిని పెద్దవారు వారు వారి దగ్గరికి మీరు వెళ్ళారు కనుక వారు చెప్పినట్టు చేయండి అని చెప్పండి నాతో ఆ మాట ముందు చెప్పకుండగా ముందుగా నా దగ్గరికి వచ్చినట్టుగా నాతో చెప్పి నేను సీరా సొల్యూషన్ చూపించిన తర్వాత ఆయన ఇంకోలా చెప్పాడంటే అప్పుడు నేనేమంటాను నేనేమన్నానంటే దండం పెట్టి నాకు తెలియక నేను అలా చెప్తానండి మీరు వారు పెద్దవారు వారు చెప్పినట్టు చేయండి అని చెప్పాను ఏంటని చెప్పేసి అక్కడి నుంచి అవతల పోయా పీపుల్ ఆర్ వెరీ ఫన్నీ పీపుల్ ఐటమ్ యూ వాంట్ టు బిలీవ్ If you want to believe, go and believe. Why should I interfere with it? If you want a question, come to me. That's why I don't have a person. They don't have a person. They don't have a person. There's a poor lady in psychiatry. You help her. If they don't have a person, they don't have a person. They don't have a person in the wrong direction. ఓకే రజ్జు సర్పానికి పుట్టుక ప్రళయము లేవు ఎందువల్ల కేవలము మానసిక కల్పన తప్ప మరేమీ కాదు గనుక అని సిద్ధాంతం చెప్పిన తర్వాత దాన్ని జగత్తుకు అప్లై చేస్తాం మానసిక కల్పన అనే అంశంలో రజ్జు జగత్తుకి తేడా ఏమీ లేదు రెండూ మానసిక కల్పనలే కాబట్టి రజ్జు సర్పం ఏ రకంగా అయితే పుట్టుకా నాశము లేనిదో ఈ జగత్తు కూడా పుట్టుకాశము లేనిది సో నోధో నచోత్పత్తి ఎంత పెద్ద మాట ఉండదు దాన్ని అవగాహన చేసుకోవటానికి వీడు తపస్సు ఒక చిన్న మాట నీరోధో నచోత్పత్తి ఎస్తు పునః అద్వైత సంవ్యవహార సహ रज्जुसर्पवत् आत्मे प्राणादिल्षण कलक्त द्वैतव्यवहारमुन द्वैतव्यवहार रज्जुसर्पम वाटी शर्पम। रज्जुसर्पम्जून कलचड़नो यहां गुड़ा संव्यवहार పూర్ణమైన వ్యవహారం దాంతో కొంత మళ్ళీ కల్పితం కొంత సత్యం అలా వద్దు పూర్ణ వ్యవహారం లౌకిక వైదిక వ్యవహారం మోక్ష శాస్త్రంతో సహా సకల వ్యవహారము ద్వైత వ్యవహారమంతా కూడా ఆత్మచైతన్యమునందు కల్పితము కాబట్టి ఆ ద్వైత వ్యవహారానికి శంకరులు దృష్టాంతంగా ప్రాణాది లక్షణ అని ఇప్పుడు చూడండి నేను అనేది ఉండే ఈ నేను అన్నది అది మూలతత్వమా లేక మూలతత్వమునందు ప్రకటమైన ఒక పరిచ్ఛేదమా అంటే మూలతత్వంలో ఒక పరిచ్ఛేదమే ప్రకటన మూలతత్వం ఏమిటి సచ్యుత్ ఆ సచ్యత్తులో ఒక పరిచ్ఛేదం ఒక చిన్న బబుల్ లిమిటేషన్ వస్తే దానికి నేను అని కాబట్టి నేను అనేది ఎప్పుడైతే వచ్చిందో నేనుతో పాటుగా నేను కానిది కూడా వచ్చింది ఈ నేను కానిది ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా ఆ మూలతత్వం నుంచే వచ్చింది కాబట్టి నేను నేను కానిది అనే రెండు వచ్చాయి ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చేది రెండు ఒకేసారి వచ్చే ముందు నేను వచ్చి రెండు ఒకేసారి వచ్చాయి కదా నేను వస్తూనే జగత్తు కూడా వచ్చింది కదా ద్రష్టాదృశ్యము చూడండి ద్రష్ట లేకుండా దృశ్యం ఉంటుందా దృశ్యం లేకుండా ద్రష్ట ఉంటాడా రెండు కలిపి వస్తాయి చూసేవాడు చూడబడేది చూసేవాడు ఉన్నాడు కానీ చూడబడేది లేదు అంటే అది వినడానికి ఎలా ఉంది మీకు బాగానే ఉందా ఏమి బాగా ఉండకూడదు ఎందుకంటే చూడబడేది లేదంటే మరి వీడు చూసేవాడు ఎలా ఏడండి చూసి కాదండి ఏమీ లేదు ఇంకాను కానీ చూసేవాడు ఏమీ లేదు అది చూడబడేది అది దృశ్యం అభావం దృశ్యం అవుతుంది నేను కళ్ళు మూసుకున్నాను నేనేమీ చూడటం లేదు కానీ చూసేవాడినే అంటే కళ్ళు మూసుకున్నాను ఏమీ చూడటం లేదు అనే సత్యాన్ని చూస్తూ ఉన్నాడు వీడు మరి చూడబడేది లేదు కాబట్టి చూసేవాడు లేకుండా చూడబడేది ఉండదు చూడబడేది లేకుండా చూసేవాడు ఉండడు ఈ రెండు ఒకేసారి వస్తాయి ఏమండీ ఈ రెండు దేని నుంచి వస్తాయండి మీరు ఆలోచించండి పెద్దలు చూసేవాడు చూడబడేది ఈ రెండు చూపు నుండి వస్తాయి అంతే కదండీ చూపు చూపు చూపు చూసేవాడు చూడబడేది చూపే లేదనుకోండి అప్పుడు చూసేవాడు చూడబడేది రెండు ఉండవు చూపు నుంచి వస్తాయి ఇప్పుడు సంస్కృతంలోకి మారిన ద్రష్ట దృశ్యము ఎక్కడి నుంచి వస్తాయి దృక్ నుంచి వస్తాయి ద్రష్టాదృశ్యము దృక్కు నుంచి వస్తాయి దృక్కు లేకపోతే ద్రష్ట లేడు దృశ్యము లేదు సో ద్రష్టాదృశ్యము దృక్కు నుంచి వస్తాయి ఇప్పుడు మీరు ఆలోచించండి ఆ దృక్కు సత్యమా ద్రష్టాదృశ్యం విభాగం సత్యమా ఆ దృక్ సత్యం విభాగం ఆ సత్య సత్య దృక్కు నందు కల్పితమైన ద్వైతం ఇప్పుడు ఇది హీరో విలన్ వచ్చారు ఒక్కసారిగా వచ్చారు ఏమంటే ఒక్కసారిగా రావడానికి పోనీ ముందు వీడు తర్వాత వాడు అలా రాలేరండి ఎందుకంటే విలన్ను బట్టి వీడు హీరో అయ్యాడు హీరోని బట్టి వాడు విలన్ అయ్యాడు ఆ రెండు ఒకేసారి వస్తాయి హీరో విలన్ ఒక్కసారిగా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు హీరో విలన్ ఆ కాంతిలోంచి వచ్చారు ప్రకాశంలోంచి వచ్చారు కాబట్టి హీరో విలన్ సత్యమా ప్రకాశం సత్యమా ప్రకాశం సత్యం కాబట్టి ఆత్మ చైతన్యము నుండే ద్రష్టాదృశ్యము అనే విభాగం పుట్టింది ఆ విభాగము నుండే సకల వ్యవహారము పుట్టింది కాబట్టి ఈ విభాగము దాని పట్టి వచ్చినటువంటి సకల వ్యవహారము కూడా కల్పితమే ఆ కల్పన ఎంతవరకు వచ్చిందనో చెప్తున్నా చూడండి నేను ద్రష్టను ఈ జగత్తు దృశ్యము ఈ ద్రష్టాదృశ్యము చైతన్యం మీద కల్పితం ఏమండి ఇప్పుడు దేవుడు దేవుడు ఉన్నాడు ఈ దేవుడు ఈ దేవుడు ఎక్కడున్నాడు ద్రష్టలో ఉన్నాడో దృశ్యంలో ఉన్నాడా దృశ్యంలో ఉన్నాడు దేవుడు దృశ్యంలో ఉన్నాడు దేవుడు ద్రష్టలో ఉంటే అద్వైతం అయిపోతుందండి కదా దేవుడు దృశ్యంలో ఉన్నాడు దృశ్యంలో ఎలా ఉన్నాడు దృశ్యమేమిటి జగత్తు ఆ జగత్తుని సృష్టించాడు ఏమండే జగత్తుని సృష్టించి జగత్తు బయట ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఆ దేవుడు దృశ్యం అవుతాడా కాడ అవుతాడు దృశ్యమే అవుతాడు ఏమండే జగత్తుని సృష్టించి జగత్తులో ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏమిటవుతాడు అప్పుడు దృశ్యమే అవుతాడు జగత్త తానై ఉన్నాడు అనుకోండి అప్పుడేమిటవుతాడు అప్పుడు దృశ్యమే అవుతాడు ఎందుకంటే జగత్తు దృశ్యం కనుక జగత్తుకి కనెక్టెడ్ దేవుడు కూడా దృశ్యమే అవుతాడు ఆ జగత్తు దృశ్య జగత్తుకి సృష్టికర్తగా కనెక్ట్ చేయబడేటువంటి ఆ దేవుడికి ప్రాణ అని పేరు ప్రాణ అంటే హిరణ్య గర్భ ఆ హిరణ్య కూడా ఆత్మయందు కల్పించబడ్డాడు ఆత్మచైతన్యంలో కల్పించబడ్డాడు ఎందుకంటే హిరణ్య గర్భుడిని కల్పిస్తే కల్పించబడ్డాడని చెప్తే ఆ హిరణ్య గర్భుడి చేత సృష్టింపబడిన స్వర్గము నరకము భూలోకము పద్నాలుగు లోకాలు అన్నీ కల్పించబడి కాబట్టి ప్రాణము అంటే హిరణ్య గర్భతత్వంతో మొదలుపెట్టి సర్వము ఆత్మయందు కల్పించబడినది మరి అనుకుంటున్నారు అందుకే నేను అంటాను ఆత్మ అంటే ఏదో మేనమ కొడుకు మేనత్వ అంటే సమస్యలు వస్తాయి ఆత్మంటే సర్వమును ప్రకాశింపజేసే ఆ చైతన్యము అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఆ సర్వములో ఎవరుంటారు ఈ నేను ఉంటుంది ఈ నేను చేత తెలియబడే జగత్తు జగత్తు యొక్క కర్త అందరూ దాంట్లోనే వచ్చేస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ అండ్ ఇంద్రుడు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు స్వర్గలోకాధిపతియే ఉన్నాడు ఇప్పుడు ఆ స్వర్గలోకము దాని అధిపతి ఇంద్రుడు వీళ్ళు ఆత్మ చైతన్యాన్ని లోపల ఉన్నారా బయట ఉన్నారా ఆత్మచైతన్యం లోపలే ఉన్నారు ఆత్మచైతన్యమునందు ఇంద్రుడు స్వర్గము కల్పితము ఆత్మచైతన్యమునందు పద్నాలుగు భవనాలు కల్పితము హిరణ్య గర్భుడు విరాట్ ఆత్మచైతన్యమునందు కుటుంబము వంశము వర్ణము వర్గము ప్రాంతము ఇవన్నీ కూడా ఆత్మచైతన్యమునందు కల్పితము సకల ద్వైత వ్యవహారము ఆత్మచైతన్యమునందు కల్పితాను అని మనము తెలియవలేము ఈ పుస్తకం సరేనండి ఈ పుస్తకాన్ని రాసిన ఆయన మహేష్ ఆనంద్గిరే గొప్ప మహాత్ములు నేను ఇందాక ఏదో కొద్దిగా ఖాళీగా ఉంటే నీకు సర్వమైన సలహా చెప్పాను నేను కూడా ఒకసారి చెప్పిన సలహా పాటిస్తే మంచిదని నేను ఏదో కొద్దిగా మీరు చదవాలంటే కొంచెం మీరు కష్ట ప్రయత్నం చేయాలి నేను చదవాలంటే అంత ప్రయత్నం చేయక్కర్లా ఎందుకంటే సంస్కృతం వచ్చిన కారణంగా భాష నేర్చుకున్న కారణంగా సో నేను దీంట్లో పదిహేను పేజీలు చదివాను ఇందాక నిన్నో ఐదు పేజీలు ఇవాళ ఐదు పేజీలు ఆయన ఏం చేస్తున్నారంటే చాతుర్వర్ణ్య భారత సమీక్ష అని ఉంది కదా ఈ చాతుర్వర్ణ్య విచారం చేస్తున్నాము దేనికోసం బోధ వృద్ధయ్యే మన యొక్క అవగాహన తిరగడం కోసం తర్వాత అనేక విద్వాంసులు అనేక రకాలుగా చెప్పారు చాతుర్వర్ణం గురించి ఒక్క సిద్ధాంతం అంటూ ఏం లేదు సోమిని సిద్ధాంతాలు ఉన్నాయి ఎవరి రుచిని బట్టి వాడు అనేక సిద్ధాంతాలు చెప్పారు ఇప్పుడు ఈ విభిన్న పక్షాలని దీంట్లో చూపించటం అవుతోంది అన్ని వాదాలని దీంట్లో చూపిస్తున్నాము అయితే మీరు ఏ పక్షానికి చెందినవారు నాస్మాభిర్హిమతే కస్మిన్ క్రియతే అభినివేశత ఈ చాతుర్వర్ణ్యాన్ని గురించి ఇన్ని పక్షాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రంలోనో గ్రంథాలను అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టామే కానీ మాకు ఏదో ఒక పర్టికులర్ పక్షం మీద మాకు ఆగ్రహము పట్టుదల లేదు ఎందుకని ఉన్న పక్షాలనే అక్కడ ప్రవేశపెట్టి ఆ దాంట్లో మీరు ఇష్టపడే పక్షం ఏమైతే చెప్పాలి కదా మీ మీద మాకు ప్రేమ ఉంది మేము మిమ్మల్ని ఫాలో అవుతాం మీరు ఏ పక్షాన్ని ఇష్టపడుతున్నారో చెప్పండి నో ఎందుకంటే ఎతో దృశ్యస్య విశ్వస్య నామరూపక్రియాత్మన నామరూపం కర్మ ఈ దృశ్య జగత్తు అంటే ఏమిటండి ఓ నామము ఓ రూపము ఓ కదలిక కర్మ అంటే కదలిక ఇది జగత్తు ఈ చాతుర్వర్ణ్యం కూడా జగత్తులోదే కదా పరివర్తనశీలత్వం ఈ జగత్తు నిరంతరం మారిపోతూ ఉంటుంది ప్రాహు అజ్ఞానయోనిత్వం విద్వాంసస్తత్వ వేదిన ఈ జగత్తు అజ్ఞానం నుంచి పుట్టింది అజ్ఞానం నుంచి పుట్టిందంటే అర్థం ఏంటండి పుట్టలేదు అనర్థం జో అజ్ఞాన సేత అసల్ జో అజ్ఞాన సేత అసల్ మే నీత్యం మనయామహే కిచిత్ శుద్ధే బ్రహ్మణి నిర్భరా అపరిశుద్ధమైన అంటే కల్పనలన్నిటికీ అతీతమైన ఆ పరబ్రహ్మతత్వంలో మనందు నిండుగా ఉంటాం మేము మాకు అసలు రెండవదే లేదు రెండవది లేదు ఇత్యం వచో బుద్ధ్వ ఇది ఉన్న సత్యం ఇది ఈ సత్యాన్ని తెలుసుకుని విరమామో వివాదక మేము వివాదం నుంచి విరమిస్తున్నాము మాకు ఏ వివాదము లేదు సో తత్ర అది అట్లు ఉండగా ఇగో ఇదేమో వేదంలో ఇలా చెప్పారు ఈ పురాణంలో ఇలా చెప్పారు ఈ వాక్యం ఇలా ఉంది అని దర్శయామహానికి చూపిస్తున్నాం మహా యథామతి మాకు తెలిసినంతవరకు మీకు చూపిస్తున్నాం ఎందుకు చూపించటము ఈ భారత దాని యొక్క లోభ లాభం కోసం క్రియతే లాభాయ దోష సత్యం తెలియాలి ఆ దోషాలు దాని మీద ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాలు పోవాలి అని ఓకే ఈ పని మీరు చేశారు కదా దేనికోసం చేసుకున్నారు ఈ పుస్తకం వల్ల యత్నే నా సర్వాత్మ తుష్యతు విశ్వభావన ఈ సర్వాత్మ సకలము తానే ఉన్న ఆ పరమాత్మ ఈ ప్రయత్నం చేత సంతోషించుదాకా అంటే పరమాత్మని సాక్షి సమర్పితము ఉందా సార్ దాంట్లో కర్మయోగం జ్ఞానయోగం ఆత్మజ్ఞానం బ్రహ్మనిష్ట అన్నీ వచ్చేసేవారు సో అలాగా అలాగా చెప్పారు తప్ప కాబట్టి ఈ లోకం వ్యవహారం అంతా సత్యమని పెట్టుకుని ఒక రూల్ పెట్టుకునే అది సత్యం కాబట్టి ఇదే ఇదే అదే అని అలా దెబ్బలాడుతూ కూర్చోటాను ఉంటారు చాలా గొప్ప పుస్తకం తేనైవ రూపేణి చతుర్భుజేనా అనే పదకొండో అధ్యాయంలో దానికి ఆయన రాసిన వ్యాఖ్యానం అత్యద్భుతమైన వ్యాఖ్యానం నహీ మనోవికల్పనా రజ్జు సర్పాది లక్షణాయా రజ్జ్వా ప్రళయ ఉత్పత్తిర్వా అనస్సు యొక్క వికల్పమే రజ్జు సర్పమంటే వికల్పము అంటే కింద టీకాకారుడుపుడు మనస్పరిణామము అసలు ఇప్పుడు ఘటము అన్న ఘటము అంటే ఏమిటండి మీ మనస్సు ఘటాకారము పొందిందే అదే ఘటం మీ మనస్సు పొందిన ఆకారానికే ఘటం అనిపారు పుత్రుడు అన్నారు పుత్రుడా కో పుత్రిక ఇదంతా కూడా మనం అలా పెట్టుకుని ఆ భారం కింద నలిగిపోతూ ఉంటాం కానీ పుత్రుడా పుత్రిక ఏమీ లేదు మనస్సు యొక్క ఒక పరిణామ విశేషానికి పుత్రుడు అనిపారు అదే మనస్సు యొక్క మరొక పరిణామ విశేషానికి పుత్రిక అంటే ఒకసారి ఓ అమ్మగారి దగ్గరికి వెళ్ళారు భిక్షకు పోతూ ఉంటాను ఎక్కడికే అక్కడికి పోయినప్పుడు అమ్మగారు పాపం బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్నారు పుచ్చుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ చాలా మంచిగా బాగానే చేశారు ఐఆమ్ ఎంజాయింగ్ ఇట్ ఆమె స్వామీజీ మా వాడు ఉన్నాడు ఏమీ చెప్పిన మాట వింటలేదు నేను చెప్పిన అమ్మాయిని వివాహం చేసుకోవట్లేదు ఎవరిలో ఇంకో అమ్మాయిని ఎదురు చేసుకుంటారా అని ఆవిడ కళ్ళ నీళ్ల పర్యంతం అవుతున్నారు అవుతుంటే నేను బ్రేక్ఫాస్ట్ అయినా ఇంకా కాఫీ దగ్గరికి వచ్చాను నేను అన్నాను అది అంతవరకు విని అలా జాగ్రత్తగా ఓపికగా విన్నాను వినేందుకు ఓపిక ఉండాలి శ్రవణం చేయడం అలవాటే వినాలి ఏం పర్వాలేదు నాకు అలవాటే సో నేను అన్నాను ఏమంటే మీ అమ్మాయి అమ్మాయికి తెలుసు నాకు అమ్మాయిని నేను అడుగుతున్నాను మీ అమ్మాయి ఎక్కడున్నారు ఒకటిగా అలాగని ఆవిడ ముఖం విప్పి మా అమ్మాయి ఏమో ఢిల్లీలో ఈ మధ్యనే అల్లుడును అమ్మాయి వచ్చి వెళ్ళారు అంటే కులసాగా కులసాగానే ఉంది పిల్లలు బాగా చాలా బాగా మరి మీ అల్లుడు ప్రాక్టర్ రెండు గ్యాంబుల్లో పనిచేస్తున్నారు కదా అంటే ప్రాక్టర్ రెండు గ్యాంబుల్లో లేనిప్పుడు ఇంకో చోట ఉన్నారు చాలా బాగా పనిచేస్తున్నారు అంతా బాగుంది అని చెప్పాను అంటే ఏమైపోయింది ఆ మనస్సుకి అప్పుడే దుఃఖం అప్పుడే సుఖం దీంట్లో ఏది సత్యమో చెప్పండి ఈ దుఃఖం సత్యమా ఆ సుఖం సత్యం ఏది సత్యం మనస్సు యొక్క వికల్పం పరిణామం ఆ మనస్సు పుత్రుడు పెళ్ళి అమ్మాయి ఆ పెళ్ళి మనం అనుకున్నదానికి తగ్గట్టుగా లేదు వీడు వీడు స్టాండర్డ్ ఉంటుంది పెళ్ళి అంటే వీడి దగ్గర స్టాండర్డ్ ఉంటుంది ఒక యాజ్స్టిక్ ఉంటుంది వెంటనే ఆ యార్డిస్టిక్ తీసేస్తే కొలిచేస్తాను కొల్చేసి ఈ పెళ్లి సరైంది కాదు అంటారు అరే నేను నీకు ఆ యాార్జిస్టిక్ పక్కన పెట్టి నేను ఇంకో యార్డిస్టిక్ ఇస్తాను దాంతో కొలిచి చూడేలా ఉంటున్నాను మొన్న నేను ఎక్స్పెరిమెంట్ ఇంకో ఆయన మీద చేశాను ఆయన మీద ఆయన ఏమన్నారంటే మా మా బ్రాహ్మణుల అబ్బాయి అండి అక్కడికి అమెరికా వెళ్ళిపోయా ఫిలిప్పీన్స్ అమ్మాయిని ఎవరన్నా వివాహం వడుతున్నారు అది చాలా తప్పు కదా అని అని చెప్పారు ఆయన నేనున్నాను ఆగండి మీకు బ్రాహ్మణుల అబ్బాయి ఒక అమ్మాయిని ఫిలిప్పీన్ అమ్మాయిని వివాహం ఆడడం తప్పు అని కదా మీరు యార్దిస్టిక్ నేను ఇంకో యాటిక్ ఇస్తాను మీరు ఆ యార్డిస్టిక్ పక్కన పెట్టారు నేను ఇచ్చిన యార్డిస్టిక్ బాగా చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి యవ్వనంలో ఉండే మగవాడు అందమైన చక్కగా ఉద్యోగం చేస్తూ ఆఫీసులో కలపోలు ఉండే అమ్మాయిని పెళ్ళి ఈ ఆర్దిస్టిక్తో కలవాడిన ఎలా ఉందో అసలు చూద్దాం ఈ కొలుచున్న చూడండి మీరు కొలవండి ముందు ప్లీజ్ ఫర్ గాడ్స్ సేఫ్ డూ ఇట్ అంటే మరి అలాగే కొలిస్తే బాగానే ఉంది ఈ పైన ఇలాగే కొలుస్తూ ఉండండి నేను చెప్తాను బాగుంది కదండి కాబట్టి ఆ దుఃఖం మీ మనస్సు చేత కల్పితమా కాదా అంటే మరి ఆ యార్జిస్టిక్ ఋషులు పెట్టి చూసావా ఋషులు పెడుతుంటే చూసావా యార్జిస్టిక్ నేనే ఋషిని నేను పెడుతున్నాను దీంతో కోలు తర్వాత ఇంకోటి పదిహేనో శతాబ్దంలోనో లేకపోతే పన్నెండవ శతాబ్దంలోనో యాభై దృష్టికి ఈ వేళకుండా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీ అప్ప ఇది అసలు కొడుకునే బ్రాహ్మణుడు అయితే ఇక్కడ వేదం చదువుకోకుండా అసలు ముందు అమెరికా ఏమి కూడా కాబట్టి ఇలాంటి వేషాలు వీయకూడదు ఓ సందర్భంలో ఓ యాభై దృష్టికు వరో సందర్భంలో వరో యా దృష్టికు ది బెస్ట్ థింగ్ ఈజ్ మనోవిలాస మాత్రం మనస్సు యొక్క వికల్పం తప్ప దాంట్లో సత్యం ఏం లేదు కాబట్టి మనస్సు పరిణామం చెంది రజ్జు అయింది సర్పం అయింది ఆ సర్పానికి పుట్టుకేవిటండి ప్రళయం ఏమిటండి ఉన్న సర్పం అయితే పుట్టుక ప్రళయాలు ఉంటాయి అది లేనేలేదు అది హుళక్కి దానికి పుట్టుకేమిటి ప్రళయం ఏమిటి నచ రజ్జు సర్పస్య ఉత్పత్తి ప్రళయోవా నచ ఉభయతోవా ఉభయతోవా అంటే ఉభయత సరే చూద్దాం ఇప్పుడు రజ్జు సర్పము మనస్సులో పుట్టింది మనస్సులో నాశం పొందింది అంటే మనస్సులో పుట్టడం ఏమిటయా మనస్సులో నాశంటే అనా సందర్భంగా ఉందా అదేమి సందర్భంగా లేదు సో అలాగే ద్వైతం కూడా మనస్సులోనూ పుట్టలేదు బయట పుట్టలేదు ఒకప్పుడు మనస్సు రజ్జువు కలిపి సర్పం పుట్టింది ఉభయత్వంలో మనస్సు రజ్జువు కలిసి సర్పం పుట్టింది ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ఈ ఇది ఇదొకటేనో ఇదొకటి ఈ రెండు కలిసేవి అలాగే ద్రవ్యాలు అయితే కలుస్తాయి బయట ఉన్నవైతే కలుస్తాయి మనస్సు రజ్జువు కలవడం ఏమిటండి మనస్సు లోపల ఉంది రజ్జువేమో బయట ఏడిసింది అది ఇది కలవడం ఏమిటి అసలు కాదండి ఆ రజ్జువును మనసు మనస్సు రజ్జు ఆకారం అయింది మనస్సు రజ్జు ఆకారం అయితే ఆల్రెడీ మనస్సేది ఇంక మళ్ళీ కలవడం ఏమిటి దాంట్లో కాబట్టి అసలు పుట్టుక లేదు ఓకే రజ్జు రజ్జు సర్పానికి పుట్టుక లేదండి ఒప్పుకున్నాం కానీ జగత్తు గుంతుంది పుట్టుక జగత్తు అంటే ఏమిట జగత్ అంటే ద్వైతము అదే కదా నువ్వు ద్వైతం ఈ ద్రష్టాదృశ్యము అనే ద్వైతం అది మనస్సు యొక్క కల్పన తప్ప మరొకటి కాదు తథ మానసత్వా విశేషాత్ ద్వైతస్య కాబట్టి ద్వైతము కూడా మానసమే తప్ప ఇంకా అంతకంటే వేరే ఏమీ లేదు చూడండి ఇది ఎలా ఉంటుందంటే జగత్త పుట్టిండి ఎవడో సృష్టి చేశాడు మరొకడు ఏదో చేశాడు ఏదో పక్క వాళ్ళు అపకారం చేశారు వీళ్ళు ఉపకారం చేశారు ఈ ఏదో నడుస్తూ ఉంటుంది లోక వ్యవహారం ఇదంతా కూడా ఒక మెంటల్ ఆర్ సైకలాజికల్ ఫినామినం తప్ప మరేమీ కాదు సో అల్టిమేట్లీ ఇట్ బాయ్స్ డౌన్ టు ది సైకలాజికల్ ఫినామినమ్ మూమెంట్ ఆఫ్ ది మైండ్ అంతకంటే ఇంకేం ఎప్పుడైతే మీకు మనస్సు చాలా క్రూడ్గా ఉంటుంది మనస్సు క్రూడ్ అంటే ఏమిటంటే క్రూడ్కి దృష్టాంతం ఏంటంటే క్రూడ్ క్రూడ్ అన్నదాన్ని నేను చెప్తా నేను అడిగాను ఒక ఆయన అన్నాడు నా మనస్సు క్రూడా లేకపోతే రిఫైన్డా అడిగితే నేను అన్నాను మీరు అలాంటి ప్రశ్నలు అడిగితే తేరా నేను చెప్పాక మీరు ఏదైనా బాధపడతారేమో అంటే బాధపడనని చెప్పండి అన్నాడు ఓకే ఆయన దగ్గర కెమెరా ఉండదు ఆ కెమెరా తీసుకోండి అన్న ఇదే మెళ్ళ వేసుకుంటు ఉంటారు కెమెరాలు సో తీసుకుని ఆ కెమెరా పిన్ హోల్ ఏదో ఉంటుంది కదా ఇప్పుడు దాంట్లో నన్ను చూడండి నా ఫోటో తీద్దురు కానీ చూడండి అంటే ఆయన ఇలా పెట్టి చూస్తున్నారు ఇప్పుడు మీకు ఎవరిని చూస్తున్నారు స్వామీజీని చూస్తున్నారు ఇప్పుడు ఈ స్వామీజీ కెమెరాలో ఉన్నాడా లేకపోతే బయట ఉన్నాడా చెప్పండి అంటే ఆయన బయటే ఉన్నాడు అన్న సరే మళ్ళీ కెమెరా ఫోటో తీయక్కర్లేదు మామూలుగా పెట్టేసేయండి పెట్టేసి మీ మనస్సు చాలా క్రూడ్గా ఉంది మీకు మరి అంతేతమే అడగకూడదు నేను ఎక్కడో ఉపన్యాసం చెప్తున్నాను అసలు నేను నా దారిని లేపోతున్నా కన్నటికట్ నుంచి న్యూయార్క్ పోతున్నా కారులో వెళ్తున్నాను త్రీ అవర్స్ డ్రైవ్ ఆ దారిని అయిపోతుంటే మధ్యలో మీరు ఓ గంట సేపు ఆగాలి ఫోన్ మీద ఫోన్ చేసేసి ఆ హోస్ట్ని విసిగించేసి మొత్తానికి నన్ను గట్టిగా పట్టేసుకుని మీరు ఆగాలి అని పట్టుబడితే సరే ఆగాను సరే పోన్లే కోపం ప్రేమతోటి ఇవ్వాలే మనకేం చేయడం వేసామా ఏదో కాఫీ ఇస్తారు టిఫిన్ పెడతారు ఏదో మంచి మాటలు నాలుగు చెప్పే అవకాశం ఉంటే చెప్పడం కూడా సరదానే కదా ఆగా అయితే ఎవో అడిగారు ప్రశ్నలు అడిగి నేనేం చెప్పను మీరే అడగండి అన్న ఎవో అడిగారు అడిగితే దానికి సమాధానం నేను చెప్పాను మీద సమాధానం చెప్పిన తర్వాత ఏమిటండి ఇలాంటి సమాధానాలు చెప్తున్నారు ఏమిటండి అని అడిగారు అంటే నేను అన్నాను మీరు యూఆర్ టాకింగ్ విత్ ఎ ఫిలాసఫర్ యూ డోంట్ ఫర్గెట్ దట్ ఫ్యాక్ట్ అండ్ మీ మీరు ఏం చేస్తున్నారు ఒక పౌరాణిక ప్రవ పురాణ ప్రవచనం చెప్పి వడికో అయితే ఒక ద టిపికల్ ఇండియన్ గాడ్ మెన్నో ఏదో అటువంటి వాడిని అడిగితే వాడు చెప్పింది ఏదో చెప్తాడు నేను ఐఎమ్ నాట్ ఎనీ ఆఫ్ దాట్ ఐఎమ్ ఎ ఫిలాసఫర్ నువ్వు ఫిలాసఫర్ని అడిగావు ఫిలాసఫర్ చెప్పింది ఏదో ఇలాగే ఉంటుంది మరి నీకు నచ్చదు అది అలాగే ఉంటుంది మన సమాధానాలు అలాగే ఉంటాయి మ్యూజిక్ అంటే ఏంటని అడిగాడు మ్యూజిక్ ఈస్ ది సైలెన్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ నోట్స్ అని చెప్పండి అంటే అంటే సా మ్యూజిక్ కాదు రీ మ్యూజిక్ కాదు గా మ్యూజిక్ కాదు సాకి రీకి మధ్యలో సైలెన్స్ మ్యూజిక్ రీకి గాకి మధ్యలో సైలెన్స్ మ్యూజిక్ ఈ మాట వెళ్ళి మీరు మ్యూజిక్ విద్వాంసు చెప్తే అలా వేలమోహం వేస్తారు వీటి కష్టం నేను పదేళ్ళు కష్టపడి సరీ అని దీన్ని సాగతీసి సాగతీసి నేను చేస్తే వీడు వచ్చి చెప్పి పీడేమిటి రాని నన్ను అడిగించే అలాగే చెప్తాను నేను నన్ను అడగద్దు ఆస్తి నేను నేను ఏమని చెప్పాలి మ్యూజిక్ అంటే అది హిరణ్ నగర్ భుడు లేకపోతే ఆయన శివుడు పార్వతికి చెప్పాడు పార్వతీదేవం ఇంకోటి చెప్పింది ఆయన ఏమో నారదుకి చెప్పాడు నారదుమో మన ఊళ్ళో వాళ్ళకి చెప్పాడు అక్కడి నుంచి అలాగే ఏదో చెప్పాలి దట్ ఈస్ వాట్ దక్స్పెక్ట్ ఫ్రమ్ మీ నాకది తెలియదు నేను ఐ కాన్ఫిడెంట్ అది లైక్ దట్ నన్ను అడిగితే ఇలాగే చెప్తాను ఫిలాసఫీ లైక్ దాట్ సో క్రూడ్ స ఎక్కడి నుంచి వెళ్ళానంటే ఈ స్టోరీ అంతా కూడాను మనస్సు క్రూడ్గా ఉంటే రాగా క్రూడ్గా ఉండి అన్డెవలప్డ్గా ఉంటే అంటే ఫిలాసఫీ లెవెల్కి అది డెవలప్ కాకుండా ఉంటే మనస్సు నేనేదో వ్యక్తిగతంగా చెప్పాను అనుకోవద్దు ఇలాంటివి కల్పించి చెప్తూ ఉంటాను అండర్స్టాండ్ ఇట్ ఇన్ ది రైట్ స్పిరిట్ కాబట్టి అన్డెవలప్డ్గా క్రూడ్గా ప్రిమిటివ్గా ప్రిమిటివ్ అంటే ఏడాదిగా అక్కడ కనపడింది కాబట్టి సత్యం సినిమా తెరమేది ఉంది కాబట్టి అదే సత్యం సినిమాలో బాగా యాక్ట్ చేశారా వేసేమవుతుంది అది వెరీ ప్రిమిటివ్ కాబట్టి అటువంటి మనస్సు అది ఇట్ ఈస్ వలనరబుల్ అండ్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు గ్రో సెల్యూషన్స్ చాలా ఇల్యూషన్స్ భ్రమలకి ఆ భ్రమలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి సో ఆ అటువంటి మనస్సులోంచే నేను నా ఇల్లు నా వాకిలి నా ప్రాపర్టీ నా ధనం నా ఇన్సూరెన్సు నా బ్యాంక్ అకౌంటు నా కులం ఇవన్నీ ఈ అన్నీ అటువంటి రా అండ్ క్రూడ్ మైండ్లోంచి పుట్టుకొస్తాయి సో ఎప్పుడైతే మనస్సు యొక్క బ్రెత్ వికాసం చెందుతుందో ఆ సెన్సిటివిటీ రిసెప్టివిటీ ఓపెన్నెస్ క్రియేటివిటీ దట్ ఎంటీనెస్ ఆఫ్ ది మైండ్ అది ఎప్పుడైతే అది ఫిలాసఫీ అంటే అది ఎప్పుడైతే వికాసం చెందుతుందో అప్పుడు ఇది అంతా కూడా సత్యది ఆత్మ తప్ప మరేమీ కాదు అనే సత్యం చెప్ప వాడికి తెలుస్తూనే ఉంటుంది కాబట్టి శంకర భగవత్పాదలు రాసే వాక్యాలు మరి ఉంటాయి చిన్న చిన్న వాక్యాలు చెప్తారు ఈ రజ్జు సర్పం లాంటిదే జగత్తు అంటున్నారు రజ్జు సర్పం ఎక్కడ పుట్టింది ఎక్కడా పుట్టలేదు అది అలాగే ఈ జగత్తు కూడా మానసత్వా విశేషాత్ అంటే అక్కడ వాక్యం పూర్తి చేసుకోవాలంటే తథా మానసత్వా విశేషాత్ ఉత్పత్తి హి ప్రళయో అని పెట్టుకోవాలి ద్వైతానికి కూడా ఉత్పత్తి కానీ ప్రళయం కానీ లేదు అది కేవలము మనస్సు యొక్క చలనము కల్పన తప్ప మరేమీ కాదు అని స్పష్టంగా చెప్తున్నారు నహి నియతే మనసి సుషుప్తే వా ద్వైతం గృహ్యతే యొక్క చలనం లేదు అప్పుడు నీకు ద్వైత అనుభవానికి లేదు నువ్వు ధ్యానంలో మనస్సు నిగ్రహించేసి నిశ్చలమైపోయింది నియతమైపోయినది యదా వినియతం చిత్తం ఆత్మన్యే వాపతిష్ఠతే అనే ఆరోధ్యాయంలో ఆ విధంగా నియతమై ఉన్నప్పుడు అంటే సమాధి అంటే నిశ్చలమైపోయి ఉన్నప్పుడు మీకు ద్వైత అనుభవానికి వచ్చిందా లేదు దాన్ని ఏం తెలిసిందండి మీకు ద్వైత అనుభవానికి వచ్చిన సమయంలో మనస్సు యొక్క చలనం కూడా ఉంది సినిమా మీద అక్కడ ఘటనలు ఎప్పుడు కనపడ్డాయి ఆ ఫిలిము తిరిగినప్పుడు కనపడ్డాయి ఫిలిం తిరగడం ఆగిపోతే ఆ ఘటనలు ఆగిపోయాయి అంటే అర్థం ఏంటంటే ఆ ఫిలిం మూవ్మెంట్ తప్ప వేరే ఏమీ లేదు అలాగే మనస్సు యొక్క మూమెంట్ తప్ప ఇంకేమీ లేదు కాబట్టి ఏం తేలింది అత మనోవికల్పన మాత్రం ద్వైతమితి సిద్ధం కాబట్టి ద్వైతము అంటే ద ప్లోరల్ ప్లూరాలిటీ ద మల్టిట్యూడినస్ యూనివర్స్ అది ద్వైతం అంటే मल्टिट्यूडनेकूं इधी मन ओक विकल तप विकल परणा मनस्स मूमेंट तप मर का सिद्धी तस्मा सूक्त द्वैत्यास निरोधाद्य भाव परमी काबी आये गौड़पदाचार्यु सूक्त चला बारे ఎందుకంటే శంకరులకి ఆయన పరమ గురువు శంకరుల యొక్క గురువుక యొక్క గురువు సో సూక్తం ఆయన చాలా అద్భుతంగా చెప్పారు ఏమని ద్వైతమే లేదు కనుక ద్వైతన్న విద్యత జ్ఞాతే ద్వైతంన్న విద్యతే తెలిస్తే ద్వైతం లేదు ద్వైతమే లేదు కనుక ద్వైతం లేని చోట ఉత్పత్తి ప్రళయాలు ఉండవు ద్వైతం లేని చోట ఉత్పత్తి ప్రళయాలు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి నా నిరోధో నా చోత్పత్తి అని చెప్పారే ఉత్పత్తి ప్రళయములు లేవని చెప్పారే అబ్బా ఎంత బాగా చెప్పారు పరమార్థత పరమార్థంలో లేవు మాకు కనపడుతున్నాయంటే కనపడేవి పెట్టుకోబోయా నేను కాదని కూడా నీకు కనపడ అందరికీ కనపడతాయి కళ్ళు మనస్సు ఉన్నంతసేపు కనపడతాయి కనపడేది ఉన్నట్టుగా లెక్క కాదు సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చుంటే అన్నీ ఆ కనపడేవి అన్నీ సత్యములా కాబట్టి నన్ను హీరోతో నా చోతు హీరో అది రేపు క్లాసులో ూర్ణ నమ పూర్ణ నమ